కవీనాముపమశ్రవస్తం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనష్ణోతి సేదసాదనం శ్రీ మహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఓం సహనా సహనౌ పునత్తు సహ వీర్యంకరవై नामधी तमस्तु यस्विनावीतमस्तु शान्ति शान्ति शातिशातिप्य मन सा सह भाष्य मन प्रत्यय विज्ञान इकड़ मन तोड़ी शब्दमु బ్రహ్మ వద్దకు వెళ్ళ వెళ్ళబోయి అంటే బ్రహ్మను ప్రకాశింపచేయబోయి వెనుకకు తిరిగినవి అని మనం అంటున్నాం ఇక్కడ మనస్సు అంటే ఏమిటి ఇక్కడ మనస్సు అంటే సీట్ ఆఫ్ ఇమోషన్స్ అనుకోకూడదు ఇక్కడ ఇమోషన్స్ కాదు పాయింట్ ఇక్కడ మనస్సు అంటే ఒక వస్తువుని వర్ణించేటువంటి అంతఃకరణం అంటే విజ్ఞానం మనశ్శబ్దాన్ని అన్ని సందర్భాల్లోనూ వాడతారు కాబట్టి ఇక్కడ మనస్సు అంటే విజ్ఞానం జనరల్గా ఒక వస్తువుని అంతఃకరణము ఏ విధంగా ప్రకాశింపజేస్తుంది అంటే అంతఃకరణము ఆ వస్తువు యొక్క ఆకారము చేతను ఆకారితమవుతుంది ఇట్ గెట్స్ మోడిఫైడ్ ఇన్ టు ది ఫార్మ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ యాజ్ ది ఇన్నర్ ఆర్గన్ నేమ్లీ ది మైండ్ మోడిఫైస్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ది ఫార్మ్ ఆఫ్ ది ఆర్గన్ ది ఆబ్జెక్ట్ ది ఎందుకంటే అంతఃకరణ అంతఃకరణము ఇట్ ఈజ్ ఆన్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది చైతన్యం సో ఆ వేవ్ షేప్ వస్తుండగానే ఆ వేవ్లో వాటర్ నిండే ఉంటుంది ఎందుకని బ్యాక్గ్రౌండ్లో వాటర్ ఉంది కనుక ఆ విధంగా అంతఃకరణము ఘటాకారాన్ని పొందుతుండగానే ఘటజ్ఞానం కలిగిపోతుంది ఎందుకంటే ఈ ఘటాకారము బ్యాక్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ నాలెడ్జ్ ఇట్ ఎక్స్ప్లేస్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చైతన్యం కాన్షియస్నెస్ ఇట్ ఎక్స్ప్లేస్ కాబట్టి ఘటజ్ఞానం కలుగుతుంది కాబట్టి మన దాన్నే ఆ ఆకారాన్ని దాన్నే ప్రత్యయము అని అంటారు ప్రత్యయము ప్రత్యయము అంటే ప్రతీయతే అశ్వినితి ప్రత్యయ దీని ఎందు వస్తువు ప్రకాశింప చేయబోడు కళ్ళు మూసుకున్నారు ఘటం కనపడలేదు కళ్ళు తెరిచేది ఘటం కనపడింది ఎలా కనపడింది కళ్ళు తెరవగానే కాంతి కిరణములు వెళ్ళి కంట్లో పడ్డాయి రెటేనా మీద బొమ్మ తిరగబడి పడింది అది మైండ్లోకి వెళ్ళింది బ్రెయిన్ న్యూరాన్స్ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ది బ్రెయిన్ న్యూరాన్స్ ఉంటాయి అవేమో ఆ సెన్సేషన్స్ని ఇంటిగ్రేట్ చేస్తాయి చేసే ఒక occurs a de de put forward an integrated picture that picture is compared and contrasted with the earlier samskaras and an idea, idea is thrown so aa uh, idea ki pratyayunadu and that idea is self evident idea puttin taruvadu malli battery lo taste chudakkarledu aa that is self evident why it is self evident because it rises on the background of consciousness adithare dani katha di కాబట్టి ఇక్కడ మనహ అంటే మనః మనోవృత్తి మనఃప్రత్యయము విజ్ఞానము అని అర్థం జ్ఞానం అంటే సవ నిర్ నిర్విశేష జ్ఞానం దాని బ్యాక్గ్రౌండ్ పేరు జ్ఞానం ఆ బ్యాక్గ్రౌండ్ జ్ఞానంలో వచ్చేటువంటి విశిష్ట జ్ఞానం కనుక ఇది ఇది విజ్ఞానం సో ఏ ఆబ్జెక్ట్ని అయితే మీరు తెలుసుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ ఇట్ బికమ్స్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ ది నాలెడ్జ్ ఆ విధంగా బ్రహ్మ అవ్వదు బ్రహ్మ ఇట్ డజన్ బికమ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ ది నాలెడ్జ్ because brahma is behind the consciousness in which all knowledge takes place is the brahma because so brahma is not going to become an object of the knowledge that is there is the area tacha prachya yatra vidhanam pravruttam adindriye vyarthe tadap trayava pravartate prakashanaya సో ఈ మనోవృత్తి ఏదైతే కలదో దీనిని అభిధానంతో జప చేస్తున్నారు ఇక్కడ వాచ నివర్తంతే వాక్కులు వెనక్కి వచ్చాయి వాక్కులతో మనస్సుతో కలిసి వెనక్కి వచ్చాయి అంటే వాక్కు మనస్సు కలిసే పనిచేస్తాయి అంటే నామము రూపము వాక్ అంటే నామం మనస్సు అంటే రూపం సో ఇప్పుడు అభిధానం అభిధానం అంటే నేమ్ నామము ఈ నామము ఒక వస్తువు విషయంలో ప్రవర్తిస్తుంది ఇప్పుడు ఘటము అన్నారు అనుకోండి ఈ ఈ గదిలో వంద పదార్థాలు ఉన్నాయి వందో వెయ్యి ఉన్నాయో ఇంకా జాగ్రత్తగా లేకపోతే పదివేలు కూడా ఉన్నాయి ఎన్నైనా ఉండొచ్చు కానీ ఈ అభిధానము ఘటహ అనే అభిధానం ఏం చేస్తుందంటే అట్టడుకుని ఎక్కడో నక్కి ఉన్న దాని మీద వెళ్ళిపోతుంది దాన్ని బయటపెడుతుంది అదే అభిధానం చేసి పని ఘటహ అనేప్పటికీ ఉనే ఆ ఘటన ఎక్కడికో ఎక్కడికో ఎక్కడికో వెళ్ళొచ్చు కదా వెళ్ళదు ఈ సందులో ఈ చీకట్లో ఉన్న దాని దగ్గరికి వెళ్తుంది సో అభిధానం ఏం ఎక్కడ తాను శబ్దశక్తి చేతన ప్రవర్తనలు చేయబడుతుందో అక్కడికి వెళ్ళిపోతుంది ఒకప్పుడు ఆ అభిధ అభిధేయము అంటే బోధింపబడేటువంటి పదార్థము ఇంద్రియగోచరం కాకపోవచ్చు స్వర్గము అభిధానం వెళ్ళిపోతుందంటే అతీంద్రియప్యర్థే ఇంద్రియగోచరం కాని విషయంలో కూడా అది ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోతుంది స్వర్గం మీరేం చూసారా పెట్టారా అయినా కూడా స్వర్గము అలా తలకే పైకి ఎత్తేసి ఏదో సంథింగ్ దే సో ఆ విధంగా అభిధానము అభిధానం అంటే నామము ఆ నామము తనచేత బోధింపబడే పదార్థం ఎక్కడికి ఎక్కడుంటే అక్కడికి పోతుంది ఆ నామం ఒక్కటే వెళుతుందంటారా మనస్సుతో కలిసే వెళ్తుంది ఎక్కడికైతే ఈ అభిధానము వెళ్తుందో తచ్చా మనస్సు కూడా అత్రైవ ప్రవర్త నామరూపాలు కలిసే ఉంటాయి అంచేతనే ఘటహ అనేప్పటికీ ఘటన దగ్గరికి నామం వెళ్ళిపోతోనే అంతఃకరణ వృత్తి కూడా ఘటన దగ్గరికి వెళ్ళిపోతుంది అంచేతనే నేను ఘటహ అను కానీ మీకు ఘటజ్ఞానం కలిగిపోతుంది నేను స్వర్గమ్మను కానీ స్వర్గజ్ఞానం కలిగిపోతుంది యాజ్ ఇఫ్ యు నో ఇట్ అతీంద్రియే ప్యర్థే ఈ విధంగా నామరూపాలు అంటే వాక్కు మనస్సు కలిసి పనిచేస్తూ ఉంటాయి ఈ ప్రక్రియ దిస్ మెథడాలజీ ఇట్ ఓంట్ వర్క్ ఇన్ ది కేస్ ఆఫ్ బ్రహ్మన్న అభిప్రాయం ఇక్కడ దట్ ఈస్ ది ఐడియా ఉందాము ఎత్ర జ విజ్ఞానం త్ర వాచ ప్రవృత్తి ఇది రివర్ కాన్వర్స్ ఆల్సో ఇప్పుడు నేను ఘటహ అన్నాను మీ మనస్సు ఆ నామాన్ని గ్రహిస్తూనే ఆ వస్తువు దగ్గరికి వెళ్ళిపోయాను ఏ తర్వాత అసలు ముందు ఆ వస్తు జ్ఞానం నా మనస్సులో ఉంటే ఘటహ అనే మాట అక్కడి నుంచి వస్తుంది సో మాటను బట్టి జ్ఞానం జ్ఞానాన్ని బట్టి మాట వినివాడికి ముందు మాట దాంతోపాటు జ్ఞానం చెప్పేవాడికి ముందు జ్ఞానం దాంతోపాటు మా కాబట్టి ఈ విధంగా ముందు నామో రూ దా వెంటనే రూపమన్నా ముందు రూపము వెంటనే నామం అన్నా మీరు ఏ సీక్వెన్స్లో చూసుకున్నా ఆ రెండు కలిసే ప్రవృత్తి ఆ రెండు కలిసి ఒక పదార్థమును ప్రకాశింపజేస్తాయి ఆ పదార్థము యొక్క ప్రకాశింపజేయడం అంటే బ్యాటరీ లైట్ వేసేటే కాదు బ్యాటరీ లైట్ వేసిన లాంటిదే ఇది ఈ సంథింగ్ సిమిలర్ టు దాట్ ప్రకాశింపజేయట్లా అంటే ఆ పదార్థం యొక్క జ్ఞానం మీకు కలిగిపోతుంది దట్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెన్స్ దిష్ ఈ నామరూపాలు లేక వాక్కు మనస్సు కలిసి అలా ప్రవర్తిలుతో ఉంటాయి తస్మాత్ సహనసయో అభిధాన ప్రత్యయో ప్రవృత్తి సర్వత్రా అంటే మనస సహానుందిగా అది వ్యాఖ్యానం చేస్తున్నారని తస్మాత్ అందువలన వాంగ్ మనస్సు యోహ ఈ వాక్కు మనస్సు వాక్కే వాగింద్రియం కాదండి వాక్కంటే అభిధానం మనస్సు అంటే లోపల ఏదో కూర్చుంటుందని కాదు మనస్సు అంటూ ఏమీ లేదు ఏ క్షణంలో ప్రత్యయం ఉంటుందో ఆ ప్రత్యయం ఆ క్షణంలోని మనస్సు సో ఈ క్షణంలో మనస్సు అంటే ఆ క్షణంలో ఘట జ్ఞానం ఉందనుకోండి ఆ ఘట జ్ఞానమే మనస్సు మరుక్షణంలో పటజ్ఞానం ఉందనుకోండి ఆ పట జ్ఞానమే మనస్సు మనస్సు అని మీరు అన్నప్పుడల్లా త తత్క్షణ విశిష్టమైన లేదా తత్క్షణ అవచ్ఛిన్నమైన ఆ క్షణమునందు అవచ్ఛిన్నమైన వృత్తి ఏదైతే కలదో మైండ్ మోడిఫికేషన్ దానికే మైండ్ అని పేరు సో వాంగ్ మనసయోహంటే రెస్పెక్టివ్లీ వాక్ మీన్స్ అభిధాన నేమ్ మనస్ మీన్స్ ప్రత్యయ మనం పైన అనుకున్నాం మనహ అంటే ప్రత్యయము మనోవృత్తి సో ఈ రెండూ కలిసి తస్మాత్ సహైవ ప్రవృత్తి కలిసే ప్రవృత్తిను ప్రవర్తి వెళ్ళడం అంటే కలిసే పని చేస్తాయి ఏం పని చేస్తాయి ఆ పదార్థ జ్ఞానము కలుగుతుంది అలాంటి పనిని చేసి పెడుతూ ఉంటాయి దీనికి ఎక్సెప్షన్ లేదు సర్వత్రా ఇట్ ఈస్ లైక్ దట్ సర్వత్రా మీన్స్ ఇంద్రియ పదార్థముల విషయంలోనూ అంతే అతి స్వర్గాది పదార్థాల విషయంలో కూడా అంతే సో ఇంద్రియ గోచరమా కాదా అనే భేదం ఏమీ లేదు ఈ రెండు అలాగే పనిచేస్తాయి ఈ ప్రక్రియలో బ్రహ్మ ఫిట్ అవ్వదు అభిప్రాయం తస్మాత్ బ్రహ్మప్రకాశనాయ ప్రయోభ ప్రయ్యమానా అస్మాత్ అయ విషయానభిధేయా అదృశ్యాదివిశేషణా సహ ఇవ మనసా విజ్ఞాన సర్వప్రకాశన సమర్థేన నివర్త అక్కడికి వచ్చాం శంకరులు మంత్రవ్యాఖ్యానం చాలా పకడ్బందీగా చేస్తారు ఏమీ గ్లాస్ ఓవర్ అన్నది ఏమీ ఉండదు చక్కగా ఏది విడిచిపెట్టుకుంటారు తస్మాత్ అందువలన అంటే ఎందు అందువలన అంటే ఎందువలన వాంగ్ మనస్సులు ఎల్ల కాలంలో ఎందు కలిసి ప్రవర్తిల్లి ఒక పదార్థమును ప్రకాశింపజేస్తూ ఉండుట వలన తస్మాత్ అంటే అందువలన దీన్ని ఛాదస్త ఉంటాం ఇంతకు పైన చెప్పిందంతా దానికి తస్మాత్ అనే ప్రధానికి అర్థం పైన చెప్పింది ఇప్పుడేగా మీరు విన్నారు మళ్ళీ దాన్ని సంగ్రహించడం ఎందుకంటే ఈ శాస్త్రం ఇలాగే ఉంటుంది దాన్ని మనస్సులో నిలిచి ఇట్లా అలా ఎప్పటికప్పుడు మళ్ళీ సంగ్రహిస్తాం సంగ్రహించడం అంటే యు కలెక్టిడ్ ఇన్ టు ఎన్ఎస్సెన్స్ అండ్ ప్రజెంటే సో తస్మాత్ అందువలన సర్వథా అన్ని విధములుగా ప్రయోక్తృభి ప్రయుజ్యమానా వాచ ప్రయోక్తలు అంటే ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు మాట్లాడేవాళ్ళు వీళ్ళను ప్రయోక్తలు ఉంటారు అంటే శబ్దములను ప్రయోగించేవాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే శబ్దాలని ప్రయోగిస్తూ ఉంటారు దేనికోసం ప్రయోగిస్తారండి బ్రహ్మప్రకాశనాయ పరబ్రహ్మ గురించి నేను మీకు చెప్తాను అని మొదలుపెట్టి దానికోసమని శబ్దాల్ని ప్రయోగిస్తూ ఉంటాను ఒక ఆయన నేను మీకు పరబ్రహ్మ గురించి పరమాత్మ గురించి చెప్తాను ఓకే మీరేం చేస్తారంటే ఇక్కడ ఈ నాభీ స్థానమునందు అలా మనస్సులో భావన చేస్తూ ఉంటే మీకు పరమాత్మ అక్కడ నాభిస్థానమునందు ఒక జ్యోతిష్యులాగా ఒక ఫ్లాష్ లాగా కనపడుతుంది ఏం చెప్తాను ఆయన ఒక ఆ పరబ్రహ్మను ఆయన ఒక రకంగా ఈ రకంగా ఎవరికి ఇంకొక ఆయన ఉన్నారు నేను మీకు పరమాత్మని మీకు చూపిస్తాను ఎలాగండి మీరు కనుక నాకు ఐదు వేల రూపాయలు కట్టినట్లయితే నేను ఇక్కడ నుంచి ఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్లో టికెట్ కొని అక్కడి నుంచి బస్సు అరేంజ్ చేసి మిమ్మల్ని ఏమో బద్రీనాథ్ తీసుకువెళ్ళి అక్కడ పరమాత్మని మీకు సాక్షాత్కరించేస్తాను మళ్ళీ వాపస్ జాగ్రత్తగా తీసుకొచ్చేస్తాను ఫైవ్ రూపీస్ పీరియడ్ నా వెరీ నైస్ అరేంజ్మెంట్ మీరు ఏమేమి తంటాలు కూడా కర్లేదు ఆయన ఫైవ్ ఇచ్చేసి మీరు ఇలా రిక్లైన్ అవ్వటమే అలా పరమాత్మను దర్శించడం మళ్ళీ వాపసు వచ్చారు సో ఈ విధంగా ప్రయోక్తుడు దాంట్లో దోషం లేదా నేరే రిడిక్యూల్ చేయట్లేదు దట్ ఈస్ హౌ థింగ్స్ ఆర్ సో ప్రయోక్తలు ఏం చేస్తారంటే సర్వతాన్నర ఈ సర్వతా కోసం ఇదంతా చెప్తున్నాను ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఈ పరమాత్మని ప్రకాశింపజేయటం కోసం అందరూ బ్రహ్మని ప్రకాశింపజేయడం కోసమే ఉన్నారండి బ్రహ్మ అంటే ఈశ్వరుడు ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఈశ్వరుని గురించి మాట్లాడుతూ ఉంటాడు ఒకడు గాడ్ హెవెన్ అంటాడు ఒకడు శివాయిన్ కైలాస అంటాడు ఇవేమీ కరెక్ట్ కాదండి విష్ణు ఇన్ వైకుంఠాన్ని అని అనేవాడు చాలా బలవంతుడు ఉన్నవాళ్ళలో ఉన్నవాళ్ళలో వాడు కొంచెం బలవంతుడు మంచిది అస్తు శుభం ఎవరో వాడు ఎందుకంటే విష్ణువు సత్వగుణ ప్రధానమైన మూర్తి అంటే అతను విష్ణువుని ఆరాధించడంలో ఒక శోభ ఉంది అంత శోభ మిగతా రూపాల్లో రాదు ఇది నాకుండే పార్శ్యాలతో ఇటు నేను అన్నమాట ఆ మాట ఎవరైనా విన్నారంటే నా మీద దెబ్బలాటకు వస్తాను అనుకున్నాను కొన్ని ఎవరు ఎవరి యొక్క ఇష్టదైవం అన్నారు కదండి ఎవరి ఇష్టం వాళ్ళది నాకు విష్ణు అంటే ప్రీతి దట్ ఈస్ హౌ ఇట్ ఈజ్ ఎనీవే సో విష్ణువు అంటే మళ్ళీ విష్ణువులో మళ్ళీ రెండు రకాలు ఉన్నారు విష్ణువు పరోక్ష విష్ణువుని ఆరాధించేవాళ్ళు ఆ విష్ణువు యొక్క అవతారాన్ని ఆరాధించేవాళ్ళు అండి దాంట్లో డిఫరెన్స్ ఉదాహరణకి కృష్ణ కాన్షియస్నెస్ ఉన్నారనుకోండి వాళ్ళు నారాయణాన్ని యాక్సెప్ట్ చేయండి నారాయణ సెకండరీ ప్రైమరీ శ్రీకృష్ణ అయినా వైష్ణవులు ఉన్నారనుకోండి అని మూలం ఆయన ఈ శ్రీకృష్ణుడు అవతారంగానే ఆయనే మూలం నువ్వు ఈయన్ని ప్రాధాన్యం ఇచ్చి ఆయన్ని పక్కన పెడతామంటావు అది ఎక్కడ అని వాళ్ళేమో ఎదుర్కొన్నా ఉన్న శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు అంటే హిస్టారిక్ పర్సన్ ఎదురుకుండా ఉన్నట్టు ఈ నొప్పుకోరు ఈ నొప్పుకోరు ఈయనొప్పుకోరు అంటే సెకండరీగా మెయిన్ నారాయణ అంటే దాంట్లో రెండు వర్గాలు వెరీ ఇంట్రెస్టింగ్ సో ఈ విధంగా ఈ ప్రయోక్తలు వాక్కులను అనేక రకాలుగా ప్రయోగిస్తూనే ఉంటారు దేనికోసం ప్రయోగిస్తారు వాక్కులను బ్రహ్మతే బ్రవాణి నీకు బ్రహ్మని చెప్పేస్తాను కూర్చో అని మొదలుపెట్టి ప్రయోగిస్తూ ఉంటారు కానీ ప్రయోగిస్తే మరి వీళ్ళు ఏమైనా సమర్థులు అవుతున్నారా ఆ పని చేయగలుగుతున్నారా అంటే నివర్తే ఈ వాక్కులన్నీ నిన్న చెప్పాను చూడండి సుత్తి వెనక్కి ఎందువల్ల వై షుడ్ సో హ్యాపన్ సో నివర్తంతే ఎలా ఈ వాక్కులు వాచహా నివర్తంతే వెనక్కి ఎలా వెళ్ళే మనస్సుతో కూడి వెళ్ళాయి అదే మనస్సుతో మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాయి మనసా సహైవ నివర్త మనస్సుతో కలిపి వెనక్కి వచ్చేస్తున్నాయి ఎటువంటి మనస్సులో తెలిసిన అంటే విజ్ఞానేనా ఒక మనోవృత్తి ఒక పదార్థం యొక్క స్వరూపాన్ని మీకు ప్రకాశింపజేసేటువంటి మనోవృత్తి దానికి విజ్ఞానం పేరు విశిష్ట జ్ఞానరూపమైనటువంటి మనోవృత్తితో సహా వెనక్కి వస్తున్నాయి నిజానికి ఈ మనస్సు ఈ విజ్ఞాన రూపమైన మనస్సు సర్వప్రకాశన సమర్థమైనది ఈ జగత్తులో ఉండే సమస్తమును ఎలక్ట్రాన్ మొదలు గెలాక్సీలు దాకా ప్రకాశింపజేసే మీకు తెలుపుడు చేసే సామర్థ్యం మనస్సుకే కలదు అంతటి మనస్సు అది కూడా వెనక్కి ఈ వాక్కులు ఆ కలిసి వెనక్కి వై ఎందుకంటే యస్మాత్ ఎందువలన ఆ యస్మాత్ మధ్యలో ఉంది బ్రహ్మకి ఈ లక్షణాలు ఉండడం జాత ఎందుకని అప్రత్యయ విషయాత్ అది మనోవృత్తిలో విషయము కాదు మనోవృత్తిలో విషయం కాదని చెప్పడంలో అభిప్రాయం ఏమిటంటే ఏ పదార్థము దేశకాలములకు పరిచ్ఛిన్నంగా ఉంటుందో అది మాత్రమే మనోవృత్తిలో విషయమవుతుంది ఎందువలన ఇంద్రియముల ద్వారా ఏది గ్రహింపబడుతుందో దానినే మనస్సు గ్రహిస్తుంది ఇంకా అంతకంటే మనస్సుకి సామర్థ్యం ఏం ఇంద్రియములు ఏదో కొన్నింటినీ గ్రహిస్తూ ఉంటాయి ఆ గ్రహించిన దానిని బట్టి మనస్సు ముందుకు వెళ్తుంది అంచేతనే మనస్సు స్వర్గం గురించి మనస్సును అడిగితే మనస్సునే అడగాలి ఇంకదేమో అడుగుతారండి స్వర్గం ఎలా ఉంటుందో చెప్పమని మనస్సును అడగాలి మీ మనస్సుని మీకు అడగక్కపోతే గురువుగారి మనస్సును అడగాలి అంతే కదండి ఎక్కడికైనా వెళ్ళి మనస్సు మీదనే నిర్మాణమయ్యి వర్ణన ఉండాలి కదా స్వర్గం గురించి అడిగితే ఆ స్వర్గం కూడా పేరుకి పరోక్షమైన వీడి సంస్కారాలని బట్టే ఉంటుంది స్వర్గం స్వర్గంలో రంభ ఉంటుంది ఇది ఎలాగంటే బొంబాయిలో మాధురి దీక్షిత ఉంటుంది సంథింగ్ లైక్ వీడికి ఈ సంస్కారాన్ని బట్టి ఆ మాట అంటాడు ఆవిడ డ్యాన్స్ చేస్తుంది అప్పుడప్పుడు ఇక్కడ అంతే ఇలాగే ఉంటుంది వీడికి తెలుసున్న ఇంద్రియ సంస్కారాలను బట్టి ఆ స్వర్గం మీద వీడు ఒక కల్పన వేసుకుంటాడు అలా వేస్తాడు సో కాబట్టి ఎనీవే లెట్ దేర్ బి హ్యావ్ నో ప్రాబ్లం బట్ అది కూడా మనస్సు ఈ విధంగానే దర్శింపబడుతూ ఉంటుంది సుతరాము మనస్సుకి ఇంద్రియ గోచరము సంస్కారాలు మీరు స్వర్గంలో చెప్పడానికి కలిగి స్వర్గంలో నందనవనం ఉంటుంది మన మన దగ్గర హైదరాబాద్లో ఇందిరాగాంధీ పాల్క్కు ఉన్నట్టు ఎప్పుడైనా ఒళ్ళు ఎప్పుడైనా మనస్సుకి వికారంగా ఉంటే అక్కడ వెళ్ళి కూర్చో పచ్చగా ఉంటుంది ఇంకెక్కడా పచ్చగా ఉండదు అక్కడే కొంచెం పచ్చగా ఉండదు కాబట్టి స్వర్గంలో నందనవనం దాని పేరు చూడండి నందనవనం అంటే ఉల్లాసమును కలిగించే పార్క్ మనము అంటే పార్క్ ఈ సంస్కారాలన్నీ పేరుకి నందనవనం పరోక్షమైనా సంస్కారాలు అన్నీ ప్రత్యక్ష సంస్కారాలే సో వాట్ ఐ మీన్ ఈజ్ మనస్సు ఏది తెలుపుడు చేస్తే అది ఇంద్రియ గోచరమైనదే అయితీరుతుంది ఇంద్రియాలకి ఎన్ని లిమిటేషన్స్ ఉన్నాయో అవన్నీ మనస్సు కూడా వర్తిస్తాయి ఇంద్రియములు దేశకాల పరిచ్ఛిన్నమైన పదార్థమును మాత్రమే మనకు తెలుపుడు చేయగలవు కాబట్టి మనస్సు చేత తెలియబడే ప్రతీది దేశకాల పరిచ్ఛేదము లిమిటేషన్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ ఉంటాయి బ్రహ్మ దేశకాల పరిచ్ఛిన్నం కాదు దేశకాలములకు అధిష్టానం కాబట్టి మనోగోచరము బ్రహ్మ కాదు అంచేతన ఈ వాక్కులు మనస్సు వెనక్కి వచ్చాయి అనభిధేయా అభిధే అభిధేయం కాదు బ్రహ్మ బ్రహ్మ అభిధేయం కాదు ఎందుకంటే అభిధానము అంటే పదము ఈ పదము జాతిని గుణముని చెప్పాను ఇంతకుముందు జాతిని గుణాన్ని క్రియని సంబంధాన్ని అభావాన్ని చెప్తుంది బ్రహ్మ ఈ ఐదింట్లోనూ పడలేదు కాబట్టి బ్రహ్మ అభిధేయము కాదు కాబట్టి వాక్కులు వెనక్కి వచ్చేది ప్రత్యయ విషయం కాదు కాబట్టి మనస్సు వెనక్కి ఏ అంచేతనే మరి ఇంకా బ్రహ్మను ఎలా చెప్పాలంటే ఇదమిత్తంగా చెప్పే ప్రసక్తే లేదు మరి ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఎలా ఉన్నాయా పదాలు ఏమైనా ఇతమిత్తంగా ఒక పదము ఘటాన్ని చెప్పినట్టుగా ఏమైనా చెప్తున్నాయా అదృశ్యాది విశేషణ బ్రహ్మని గురించి ఎలా చెప్తున్నాయంటే బ్రహ్మని గురించి చెప్పడం కుదరదు అన్న రీతిలో చెప్తుంది ఎంత బాగుందో చూడండి ఈ చెప్పడం నీకు బ్రహ్మని వర్ణిస్తాను కూర్చోమని కూర్చోబెట్టి వీడు చెప్పిన సారం ఏమిటంటే బ్రహ్మని వర్ణించడం కుదరదు అని చెప్పాడు అలాగే వీడు చెప్పినట్టే చెప్పలే అంచేతనే అవచన ఇవ ప్రోవాచ అని ఉపనిషద్వాక్యం వచనం లేకుండగానే చెప్పినాడు ఈయన మౌనవ్యాఖ్యాన బ్రహ్మ తెలియాలి బ్రహ్మతే బ్రమాణి వాడొచ్చి కూర్చున్నాడు ఈయన ఎలా కూర్చున్నాడు ఆయన అలా కూర్చున్నాడు ఓ పావుగంట వాడు మహానందంతో లేచివెళ్తాడు ఎవటండి ఆనందానికి హేతు ఏముంది అంటే తెలిసిపోయింది బ్రహ్మ హా ఈయన ఏం చెప్పలేదు కదా అంటే అవచన యువ ప్రోవాచ వచనం లేకుండా చెప్పినాడు ఏం చెప్పాడంటే నేను నీకు బ్రహ్మ చెప్తాను అని చెప్పడం మానేశాడు మాట్లాడడం మానేశాడు మాట్లాడడం మానేస్తే వాడు ఆలోచించాడు దాని మీద ఏమిటి మాట్లాడటం లేదు ఎందుకు మాట్లాడటం లేదనమాట అంటే ఏ మాట మాట్లాడినా అది దేశకాల పరిచ్ఛిన్నమైన పదార్థాన్నే చెప్తుంది కాబట్టి బ్రహ్మ దేశకాల పరిచ్ఛిన్నమైనది కాదు కాబట్టి బ్రహ్మ ఈజ్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్ సో ఇప్పుడు ఈ కాన్షియస్నెస్ ఉంది చూసారా ఈ కాన్షియస్ ఆబ్జెక్ట్ అంటే ఏమిటనుకుంటున్నారు మీరు ఆబ్జెక్ట్ అంటే అబ్స్ట్రక్షన్ అని అర్థం ఇన్ఫ్యాక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్షన్ ఆబ్జెక్షన్ ఈజ్ ఆబ్జెక్ట్ ఎలాగంటే మీకు నేను దృష్టాంతం చెప్తాను ఇప్పుడు ఆ ప్రాజెక్టర్ లైట్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది దానికి ఏ ఆబ్జెక్షన్ లేదు ఆబ్జెక్షన్ అంటే అబ్స్ట్రక్షన్ అండి అది ఏమీ లేదు వెళ్ళిపోతూ ఉంటుంది సో తెల్లగా వెళ్ళిపోతూ ఉంటుంది దాంట్లో ఏ సంస్కారాలు ఉండవు దానికి మీరు ఒకటి అడ్డు పెడతారు ఓ ఫీలిం అడ్డంగా పెడతారు ఓ అబ్జెక్షన్ పెడతారు ఎప్పుడైతే ఆబ్జెక్షన్ పెట్టారో ఎదుర్కొన్న హీరోయో హీరోయిన్నో విలన్నో ఏదో ఒకటి కనుక ఎదురు అక్కడ కనపడేది తెర మీద కనపడేది ఆబ్జెక్షన్ లేదు ఇట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ మీన్స్ ఇట్స్ ఎన్ అబ్జెక్షన్ ఇట్స్ ఎన్ అబ్స్ట్రక్షన్ That is how దట్ ఈస్ హౌ ఇట్ ఈజ్ అదేవిధంగా కాబట్టి సో ఏ పదాన్ని ప్రయోగించినా ఆ కాన్షియస్నెస్ యొక్క ప్రో ప్రవాహానికి ఇది ee అబ్జెక్షన్ అవుతుంది ఈ అబ్జెక్ట్ మీన్స్ ఎన్ అబ్జెక్షన్ ఈయన ఏ పదం ప్రయోగించకుండా ఇలా కూర్చున్నాడు కూర్చుంటే వాడు ఎలర్ట్గా ఉన్నాడుగా శిష్యుడు కాన్షియస్నెస్ యొక్క ప్రవాహము ఇట్ ఈస్ నాట్ ఆబ్జెక్టెడ్ దేర్ ఈజ్ నో అబ్జెక్షన్ టు ఇట్ ఎప్పుడైనా ఈ సృష్టిలో ఒక రూల్ ఒకటి ఉంది దాని దారిని అది వదిలేస్తే అది ఒక సర్కిల్ కొట్టి వెనక్కి వస్తుంది స్ట్రైట్ లైన్ ఏమీ లేదు దెర్ ఇస్ నో స్ట్రైట్ లైన్ ఇట్ ఇస్ ఆల్ అ సైకిల్ భూమి స్ట్రైట్ లైనా లేకపోతే గుండ్రంగా ఉంటుందా గుండ్రంగా ఉంటుంది గెలాక్సీలు గుండ్రంగా ఉంటాయి ప్లానిటరీ సిస్టమ్ గుండ్రంగా ఉంటుంది ది నేచర్స్ లా ఇటీస్ మీరు ఇక్కడ బయలుదేరి మళ్ళీ అలా నడిచి వచ్చేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు ఈ కథ మీరు విన్నదే కదండి ఎవ్రీథింగ్ ఈజ్ రౌండ్ ఉరికే స్ట్రైట్ లైన్లా కనపడుతుంది కర్మ కర్ముడు స్పేస్ అండి స్పేస్ ఈజ్ ఎక్కారు స్పేస్ ఈజ్ నాట్ హరి జాన్టల్ ఆ రిణిస్ వచ్చింది ఇట్స్ ఎక్కర్ ఆ కన్వేచర్ ఈజ్ సో స్మాల్ దట్ యూ ఫీల్ ఇట్ ఈస్ అ హరి జాంటల్ ఎనీవే కమింగ్ టు ది పాయింట్ ఈ కాన్షియస్నెస్ అబ్జెక్షన్ వచ్చిందనుకోండి ఆ అబ్జెక్ట్ ప్రకాశిస్తూ ఉంటుంది ఈ సినిమా ప్రకాశానికి ఫిలిం పెట్టేస్తే ఆ ఫిలింలో ఉన్న సంస్కారం ప్రకాశిస్తుంది ఆ రకంగా ఆ సినిమా ఈ కాన్షియస్నెస్ ప్రకాశిస్తుంది ఈ ఆబ్జెక్ట్ ప్రకాశిస్తుంది కానీ కాన్షియస్నెస్ యొక్క మహిమ అక్కడికి ఆబ్జెక్ట్ అయిపోతుంది అక్కడికి అబ్జెక్షన్ అయిపోతుంది కానీ ఏ ఆబ్జెక్టు రాలేదనుకోండి కాన్షియస్నెస్ ఫాల్స్ బ్యాక్అప్ ఆన్ ఇట్ సార్ దాన్నే అంతర్ముఖ అని అంతర్ముఖం అంటే ఏమిటి బయటికి థాట్స్ రూపంగా థాట్ అంటే ఏంటండి ఇటు ఇట్ ఇది ఆబ్జెక్ట్ ఆబ్జెక్టిఫై అయినవ్వడమే కదా థాట్ సో బయటికి థాట్స్ రూపంగా పారిపోతూ ఉండే మనస్సుని మళ్ళీ యు మేక్ ఇట్ టు ఫాలో అప్ ఇట్ సార్ హౌ స్టాప్ ఆల్ ఆబ్జెక్ట్స్ స్టాప్ థింకింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ and put an end to thoughts that means what is called no mind that is called silence not the external silence silence of the mind ipudaithe mind lo silence vacchesindo ante objects levu anamaat objects levu objections levu therefore the consciousness the flow of consciousness is no more objected therefore it falls back upon itself this is what is called self aware consciousness ఇట్ బికమ్స్ అవేర్ ఆఫ్ ఇట్స్ సెల్ఫ్ దట్ ఈస్ బ్రహ్మ ఆ సత్యాన్ని అవచనైన ఇవ్వకోవచ్చు ఆ సత్యాన్ని మాటలు ఆడకుండా చెప్పాడు అదే ఆ శిష్యుడు తెలుసుకునే నమస్కారం నాకు అర్థమైపోయింది బ్రహ్మ అని మహానందంపులే చెప్పారు భగవాన్ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి సంథింగ్ సిమిలర్ జనాలు అనుభవాన్ని చేసి సూచిస్తూ మాట్లాడిస్తే ఆయన ఈ దీనికి ఉపయోగపడే మాటలే మాట్లాడేవాడు ఈయన మౌనవ్యాఖ్యా అని రక్షిణామూర్తి స్తోత్రంలో కూడా ఈ మౌన వ్యాఖ్య అనే పదానికి ఈ రకమైనటువంటి అర్థము ఒకటి ఉన్నది ఇంకో అర్థం కూడా ఇదో ఉంది సో ఇదంతా నేను మీకు ఎందుకు చెప్పానంటే అదృశ్యాది విశేషణాత్ అనభిధేయాత్ దాన్ని ఆ బ్రహ్మని వాక్కులతోటి చెప్పడం కుదరదు వై మనోగోచరం కాదు కనుక ఇంద్రియ కాదు కనుక మరి ఇంకా వాక్కులతో చెప్పాల్సి అలా చెప్పాలి చెప్పడానికి వీలు వాక్కులతో చెప్పాలి అదృశ్యత్వాది విశేషణాత్ దానికి ఎడ్జెక్టివ్స్ వేస్తాం ఎలాంటి ఎబ్జెక్టివ్స్ వేస్తాం అంటే దానికి ఏ ఎడ్జెక్టివ్స్ లేవు అని చెప్పే ఎడ్జెక్టివ్స్ వేస్తాం ఘటము దృశ్యము బ్రహ్మదృశ్యము కాదు ఘటాన్ని ముట్టుకోవచ్చు బ్రహ్మస్పృశ్యము కాదు అని ఈ విధంగా లోకంలో ఎన్ని రకాల ఎబ్జెక్టివ్స్ ఉన్నాయో అవన్నీ ఏకరవు పెట్టి ఖండించుకుంటూ పోవడమే చేశాను తప్పిస్తే బ్రహ్మ గురించి విధమి ఏమీ చెప్పే ప్రసక్తి లేదు మన అప్రాప్య మనసాస నివర్తంతే ఈ కారణంగానే ఈ వాక్కులు వెనక్కి మళ్ళినవి తర్వాత అప్పు ఇప్పుడు తర్వాత వాక్యం ఆనందం బ్రహ్మణో విద్వాన్ అది ఇప్పుడు ఇంతకీ అలాంటి బ్రహ్మ ఎందుకండి ఈ ఏదో చెప్పేది వినేది అయితే పోనేదో మీరు చెప్పడం మేము వింటాం ఇది ఎందుకు బ్రహ్మ అంటే అబ్బువే అలా ఉంది ఫలం అంతా ఆనందం విద్వాన్ ఆ బ్రహ్మ యొక్క ఆనందములు తెలుసుకున్నవాడు ఏమిటో అది వివరిస్తున్నారు తం బ్రహ్మణ ఆనందం శ్రోత్రియ అవృజిస్ అకామహతై వినిర్ముక్త ఆత్మభూత విషయ విషయసంబంధవినిర్ముక్తం స్వాభావికం నిత్యం అవిభక్తం పరమానందం విద్వాన్ యథోక్తేన విధిన ఆనందం విద్వాన్ విద్వాన్ అంటే తెలుసుకున్నవాడు ఎలా తెలుసుకున్నాడు వీడు యథోక్తేన విధిన ఇంతమరకు వర్ణించిన పద్ధతిలో తెలుసుకున్నాడు ఏమిటా పద్ధతి అంటే అన్నమయ్య కోశము దాని ఎందు ఆత్మానే మిస్టేక్ చేస్తున్నాము లైక్ దట్ గో అప్ ఆనందమయ కోశాన్ని కూడా తిరస్కారం చేసేసాడు ఆనందమయమాత్మానముప సంక్రామతి దట్ ఈస్ హౌ హీ హ్యాస్ నో ఆ విధంగా తెలుసుకున్నాడు ఏం తెలుసుకున్నాడు ఆ బ్రహ్మ యొక్క ఆనందాన్ని తెలుసుకున్నాడు ఆ బ్రహ్మ యొక్క ఆనందం అంటే అది ఎటువంటి ఆనందం అంటారు దానికి ఏదో ఒక ఎగ్జాంపుల్ ఒకటి చూపించాలి కదా మనం చెప్పాం శ్రోత్రియస్య అకామహతస్య వాడికి ఆనందం ఉంటుందని సో అకామహతుడు అంటే కామముల చేత కొట్టబడని వాడు సో ఏ is not, హూ ఈజ్ నాట్ హూస్ అంతఃకరణ ఈజ్ నాట్ డిస్ట్రాయిడ్ బై డిజైర్స్ డిజైర్స్ ఎలాంటివి అంటే అవి క్యాన్సర్ సెల్స్ ఎలాంటివి డిజైరింగ్ ఈజ్ ఎ డిసీజ్ ఆఫ్ ది మైండ్ సో డిసీజ్ వచ్చిందనుకోండి దాని అర్థం ఏంటనమాటండి ఆ ఏ దేహభాగానికి డిసీజ్ వస్తే అది ఇట్ ఈస్ హత హత హతహ అంటే హమీద్ కార్జాయ్ Almost హతహ He He is not not almost killed. He was not killed was ఈజ్ నా ఆల్మోస్ట్ కిల్డ్ ఈ వాజ్ నాట్ కిల్డ్ ఫార్చునేట్లీ లక్కీ ఫెలో హీ ఈజ్ అ లక్కీ పర్సన్ ఇంకా ధర్మాన్ని కామాత్రం అతను ధర్మ ధర్మాత్ముడు అతను మన దగ్గరే చదువుకున్నాడు భారతదేశంలోనే చదువుకున్నాడు He సో అతను హతుడు కాలేదు ఈ డిసీ డిసైర్స్ అలాంటివి మన ఎవడూ పైవాడెవడూ మనకు కొట్టక్కర్లేదు పూర్వనకో సామెత ఉండేది ఎవరి మీద కోపం ఉందనుకోండి మీకు పక్కింటి వాడి మీద కోపం ఉందనుకోండి పొద్దునే పల్లెటూళ్ళో ఈ గోంగూరని ఈజీగా దొరుకుతుంది ఎక్కడో దొరుకుతాయి అవునా మీ తోటలో కొంచెం గోంగూర పట్టుకెళ్తానంటే పట్టుకెళ్ళాడంటారు ఎందుకంటే అలాగ రొట్ట కింద పెరుగుతుంది వీడు కొంత పట్టుకెళ్తానంటే ఫోన్ లేకపోతే ఖాళీ అవుతుంది పట్టుకెళ్ళమంటారు అంత వీడేం తింటాడు అమ్మడం ఎరగరు వాళ్ళు పూర్వం మాట నేను చెప్తున్నా సో పట్టుకెళ్ళమంటే వీడు ఏం చేస్తాడంటే బాగా గోంగూర బుట్ట నిండా కోసుకొచ్చేసి ఆ పక్కింటి వాళ్ళు గోమ్మ ముందు పెట్టేసి వీడిపోతాడు తెల్లబడతాం ఆవిడ తలుపు తీగానే ఎదుర్కొండ గోంగూర కనపడుతుంది ఆ గోంగూర చూసిన వెంటనే అమ్మో ఇది ఉచితంగా లభించినటువంటి గోంగూర దీన్ని వృథా ఎలా చేస్తామండి దే ఫార్ షిరుక్ సరడీ ఇస్తే సరే ఎవడో మన ప్రేమ మీద ఈ గోంగూర మనకి ఇచ్చేసారని చెప్పేసి వాడు తీసుకెళ్ళి లోపల పెడుతుంది ఇప్పుడు ఈ గోంగూరని పచ్చడి చేయాలంటే దాంట్లోకి పట్టే సామాగ్రి దానికి అయ్యే ఖరీదు ఇంత అంతా కదా ఆ తర్వాత ఆ గోంగూర వద్దలు వీడు తిట్టాడు తిన్న తర్వాత కడుపులో మంట ఆ రోజు సాయంకాలం డాక్టర్ గారి దగ్గరికి డిస్ప్రిప్ సిత్తోటో దేనితోటో కడుపు పడ్డతో వీడు వెళ్తాడు సో వీడు ఈ యజు పక్కింటి వాడు ఇవన్నీ చూస్తూ ఉంటాడు వాడి వరుసకి విశ్రాంతి లేదు రెండు రోజుల దాకా ఎందుకంటే ఆ నెల గ్రాసరీ బిల్లు పెరిగింది డాక్టర్ బిల్లు పెరిగింది ఇదంతా దూరం నుంచి చూస్తావు హీఈ్ హ్యాపీ దిస్ ఈస్ హౌ హతహ గోంగూర హతహ గోంగూర చేత హతుడు కొట్టబడినాడు కామ హతహ అంటే సో డిజైర్స్ దే దే హిటర్స్ దే డిస్ట్రాయ్ దే స్పాయిలర్స్ నో అవుట్ సైడ్ పర్సన్ స్పాయిల్సర్స్ మన డిజైర్సే మనల్ని స్పాయిల్ చేస్తాం మనకి విశ్రాంతి లేకుండా మన అలా తీస్ ఎ డిసీజ్ ఆఫ్ ది మైండ్ ఇట్స్ ఎ మెంటల్ డిసీజ్ రియల్లీ ఇప్పుడు మిలియనైర్ ఉన్నాడు హీ హాస్ టు బికమ్ మల్టై మిలియనాయర్ ఇట్స్ ఎ మెంటల్ డిసీజ్ డిసీజ్ ఉన్నవాడు ఎలా అయితే డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటాడో ఈ మల్టై మిలియనైర్ కావాలనుకునే కోరిక ఈ మిలియనైరు దానికి సంబంధించిన మనుషుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు యూ యూ లు గెట్ హిమ్ వాడిని నిద్రపోవడం పొద్దున్న ఏడింటికి బయలుదేరుతాడు రాత్రి పదింటికి వాపస్ వచ్చి అలసి వలసి ట్యాబ్లెట్ వేసే కొడుకుంటాడు ఎందుకంటే ఏట్రా వీటికి ఎంత కష్టమైన మిలియన్స్ ఉన్నాయి కదా అంటే ఇప్పుడు నవ్ హీ హాస్ టు బికమ్ మల్టీమిలియన్ ఆ దట్ ఈస్ ద డిసీజ్ ఇట్ ఈస్ డిజైర్ అని ఊరికే అలా అందమైన పేరు అది వాస్తవానికి ఇట్స్ ఎ డిసీజ్ కానీ వస్తూ ఆ డిసీజ్ లేదు ఈయనకి మరి హత శబ్దం వచ్చినప్పుడు దాన్ని డిసీజ్ అని వర్ణించాల్సి ఉంటుంది కామ హత అంటున్నారు కదా ఇట్ ఈస్ ది డిసీజ్ వచ్చే స్ట్రైక్సే పరిస్థితుంది he is stricken by cancer ananta alage antara that he was touched by cancer antara he is stricken by cancer avasha la unnaru kama hata the stricken by desire rest this gentleman shrotriyudu vidvansudu ante vidyananda mukaladu avrujinasya crookedness of the heart antaru brujina ante crookedness of the heart ee crookedness of the heart enduku vasthundo drusunanandi సంసార ఆసక్తి వల్ల వస్తుంది సంసారములందు ఆసక్తి ఉందనుకోండి క్రికెట్నెస్ ఆఫ్ ది హార్ట్ వచ్చేస్తుంది దర్ ఈజ్ హౌట్ ఈస్ వెదర్ ఈజ్ ఎ గృహస్థార్ సన్యాసి ఇఫ్ హీ ఈజ్ హ్యావింగ్ ఆసక్తి ఇన్ఫాచ్యువేషన్ అటాచ్మెంట్ టువర్డ్స్ సంసార క్రికెట్నెస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దానికి మీరేమీ ఎఫర్ట్ చేయనక్కర్లేదు కానీ తను సంసార ఆసక్తి లేనివాడు కనుక ఆ వృజినము కపటము పాపము వృధిన శబ్దానికి పాపం అని అర్థం ఉంది అధర్మాన్ని చేయాల్సిన అవసరం ఏముంది డిజైర్సు తోటి బాధపడేవాడు అధర్మం కానీ డిజైర్ లేకుండా హాయిగా కూర్చుని ఉన్నవాడు మధ్యాహ్నం భిక్ష అయిపోయింది రాత్రి దాకా ఇంకా నిశ్చింత అన్నవాడికి వాడికి ఏమి పాపం ఎందుకు చేస్తాడు వాడు వాడికి క్రికెట్నెస్కి అవసరం ఏముంది ఇన్నోసెంట్గా చైల్డ్ లైక్ ఇన్నోసెన్స్గా బతికేస్తూ ఉంటాడు వాడు అవృజినస్య శ్రోత్రియస్య అకామహతస్య దాన్నే శర్మ శంకరులు ఇంకొక మాట వేశారు సర్వేషణ వినిర్ముక్త ఫేషణ అంటే డిజైర్ అని అర్థం ఏమిటి హతహ ఏమిటండి కామహతుడు కాదు అంటే అర్థం ఏమిటంటే డోంట్ బి క్యారీడ్ అవే బై దట్ వాడు హతాయి ఒక ఎంఫోసిస్ కోసం చెప్పాము దాని అర్థం ఇంతే డిజైర్స్ వాడిని విడిచిపెట్టి పారిపోయాయి దట్ ఈస్ ది ఐడియా వినిర్ముక్త వీడు డిజైర్స్ని విడిచిపెట్టడం కాదండి ముచ్యతే బంధన బంధాలు వాడిని విడిచిపెట్టి పారిపోతాయి అవి వీడేమి విడిచిపెట్టడు ఏమిటి విడిచిపెట్టాలో ఆత్మగంటే భిన్నంగా ఎదురు ఉంటేనే విడిచిపెట్టడానికి అవే దూరం అయిపోతాయి మిథ్యాభూతములైనటువంటి డిజైర్సే అవతలిగిపోతాయి అన్ని రకముల ఏషణ అంటే డిజైర్ కొంతమంది ఈషణ అంటూ ఉంటారు ఏషణ కాదు దే ఏషణ కన్ఫ్యూషన్ మళ్ళీ సంస్కృతంలో ఒప్పసినంత కన్ఫ్యూషన్ సో ఏషణ సర్వ ఏషణ వృద్ధి సంధి కనపడుతుంది సో అన్ని ఏషణల నుండి అన్ని డిజైర్స్ నుండి వినిర్ముక్తుడైనాడు అటువంటి వాడికి ఏమంటే మరి వాడికి ఏ లేదు కదా వాడికి ఆనందం ఎక్కడ ఉంటుందంటే అంత ఆనందము వాడి స్వరూపంగానే ఉంటుంది ఆత్మభూతం ఆనందం ఇప్పుడు మరైతే లో లౌకికులు పొందే ఆనందం ఎలాగా అంటే ఓపెసర విప్రుట్ తుంపర తుంపరంత ఆనందం సముద్రంలో తుంపర అది ఎక్కడి నుంచి వచ్చింది విషయ విషయ సంబంధ వినిర్ముక్తం వాళ్ళకి విషయ విషయ సంబంధ జనితం ప్రతి సాంసారిక ఈ విషయ విషయ సంబంధము లేని ఆనందం విషయ విషయ సంబంధము అంటే దీ ఇంద్రియాలు ఒక పదార్థంతో కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు కలిగే ఆనందం ఉందనుకోండి ఆ కాంటాక్ట్ ఉన్నప్పుడే కలుగుతుంది ఆనందం ఆ కాంటాక్ట్ గురించి నేను చాలా చెప్పాను సో ఇప్పుడు మళ్ళీ అక్కర్లేదు సో ఈ ఆత్మస్వరూప నిష్ఠుడైనటువంటి ఈ శ్రోత్రియుడికి కలిగే ఆనందము స్వరూపభూతమైన ఆనందము దీనికి ఆ విషయ విషయ సంబంధమునకు సంబంధం నో నో సచ్ రిలేషన్షిప్ సో ఇంద్రియములకు పదార్థములతో సంపర్కం కలగాలి అప్పుడే ఆనందము అనే లేదు అవి వచ్చిపోయేటువంటి సుఖంతో ఇది ఇదేమీ సంబంధం లేదు అటువంటి ఆనందము అంటే స్వాభావికం సహజ సిద్ధమైన ఆనందం ఇప్పుడు చారు పెట్టే చారు అనే ఒక పదార్థం ఉంది ఆహారం ఏదో ఫుడ్ ఎగ్జాంపుల్స్ మీరందరూ పూటకు ఒక భోజనం పెడుతుంటే ఇలాగే ఉంటాయి ఎగ్జాంపుల్స్ కూడా ఆ సంస్కారాలు బట్టి ఉంటాయి సో చారు ఉందనుకోండి చారులు కొంచెం తీగా ఉంటే బాగుంటుందంటే ఓ బెల్లముక్క వేస్తారు బెల్లముక్క కొంచెం తీగా ఉండాలంటే ఏం వేస్తారు ఏమీ వేయక్క ఎందుకనే స్వాభావికం దానికి సహజ సిద్ధమైనటువంటి తీపి ఈ చారుకి సహజ సిద్ధమైన తీపి లేదు కనుక దానికి వెలముక వేయాలి స్వాభావికం ఈ ఆత్మానందము స్వాభావికం ఇట్ ఈజ్ ఇట్ సోమ్ అది ఇట్ ఇట్ ఇట్ మేనిఫెస్ట్ అని ఇట్ సోమ్ మరి మాకెందుకు మేనిఫెస్ట్ కావట్లేదంటే వృజినత్వం చేత కావట్లేదు దాన్ని కప్పేస్తుంటే అది కాకుండా పోతుంది దాన్ని డిజైర్స్ తోటి యాంబిషన్స్ తోటి యాస్పిరేషన్స్ తోటి అన్ని రకాల ఆలోచనలు కామంతో క్రోధంతో కప్పేస్తుంటే అది అలాగ అణగారిపోయి ఉందా లేదా అన్నట్టు అయిపోతూ ఉన్నది ఇక్కడ వీడు శ్రోత్రియస్యా అవరుజినస్య డిజైర్లెస్ మైండ్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ఫినిట్ హ్యాపీనెస్ బట్ ఇన్నర్ స్ప్రింగ్స్ ఆఫ్ హ్యాపీనెస్ యూ విల్ బి హిటింగ్ దట్ స్ప్రింగ్ స్ప్రింగ్ హిట్ చేశారంటారు చూడండి డ్రింక్ చేస్తుండగా హీ హిట్స్ ది స్ప్రింగ్ స్ప్రింగ్ని హిట్ చేసేటంటే ఆ చుట్టుపక్కల ఇంకా ఎవరు నిలబడడానికి అలా పై అలాగే వీడు హీ రీచెస్ ద ట్ర ఇన్నర్ స్ప్రింగ్స్ ఆఫ్ హ్యాపీనెస్ బై వర్చ్యూ ఆఫ్ కీపింగ్ ఆల్ దిస్ డిజైర్ సెట్ బే ఆ విధమైనటువంటి స్వాభావిక నిత్యం ఆ ఆనందాన్ని అది నిత్యం అది ఎందుకు నిత్యము విషయ విషయ సంబంధ జనితమైన ఆనందం ఉందన్నది అనుకోండి అది ఏ కాలంలో ఆ సంబంధము మెయింటైన్ అవుతుందో ఆ కాలంలోనే ఉంటుంది ఆనందం ఆ సంబంధం తెగిపోగానే విడిపోతుంది కొంతమంది పిల్లలు ఉంటారు వాడు ఏడుస్తూ ఉంటాడు అలాగే ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాడు ముక్కు కారుతో ఏడుస్తూ ఉంటాడు వాడు అది వాడు లెక్కది ఏడుపుకి ముక్కుకి రిలేషన్షిప్పు ఏ వాడు ఏడుస్తూ ఉంటే వాడి నోట్లో తల్లి ఏం చేస్తుంది బాబు పని చేసుకుంటే విసిగెత్తి వాళ్ళ నోట్లో చాక్లెట్ పెడుతుంది వాడు ఆ చాక్లెట్ ఉన్నంతసేపు దాన్ని చప్పలిస్తూ ఏడుపు మారేస్తాడు ఆ చాక్లెట్ పూర్తి మళ్ళీ ఏడవడం ప్రారంభిస్తాడు సో మళ్ళీ ఆవిడ ఏం చేస్తుందంటే తిత్తు ఏదో ఉంటుంది అది వాడి నోట్లో ఫిక్స్ చేసేస్తుంది అమెరికాలో ఒక కార్కులాంటిది ఒకటి పెట్టేస్తారు వాళ్ళు ఓట్లో పెట్టేస్తే దానికి ఎదిలా టేస్ట్ ఉంటుందో ఏమో నాకు తెలీదు హీ కీప్స్ క్వైట్ హీ కీప్స్ క్వైట్ అది కనుక పక్కకి జారిపోయింది అనుకోండి మళ్ళీ అడగడం ప్రారంభిస్తారు మళ్ళీ వెంటనే తీసుకొచ్చి వచ్చాడు సో ఈ విధంగా విషయ విషయ సంబంధం ఉన్నప్పుడు మనం ఏదో కొంచెం ఉల్లాసంగా ఉంటాం ఆ సంబంధం బ్రేక్ అయిపోయిన ఉంటేనే మళ్ళీ దుఃఖం ఆరంభమైపోతుంది దుఃఖితుడైపోతాడు మళ్ళీ ఆ సంబంధం వచ్చేదాకా ఈ విధంగా వచ్చిపోయే ఆనందంతో వీడు ఉంటాడు కానీ ఆ శ్రోత్రు యూర్షకామహత సేవాడు ఆనందము నిత్యము అవిభక్తం ఎన్ని విశేషణాలు విశేషాలు ఈ పాఠం చెప్పుకుంటే ఏం పాఠం చెప్తామండి ముందుకు ఎలా వెళ్ళడం అన్ని విజెక్టివ్స్ పెడితే హౌ టు మేక్ ప్రోగ్రెస్ అవిభక్తం చెప్పాలా అక్కర్లేదా అవిభక్తం ఈ విషయ విషయ సంబంధ జనితమైన ఆనందం ఉండే ఇది ఆ పర్సనల్ ఇండివిజువల్ రిలేటెడ్ లాగా కనపడుతూ ఉంటుంది దిస్ ఈజ్ మై హ్యాపీనెస్ మై హ్యాపీనెస్ దిస్ మై హ్యాపీనెస్ ఇట్ ఈస్ నాట్ యువర్ హ్యాపీనెస్ యువర్ హ్యాపీనెస్ ఈజ్ నాట్ సంబడీ ఎల్స్ హ్యాపీనెస్ లైక్ all divided happiness. Whereas, Shrutri uh, yaka yaka happiness law, me, mine, I, me, mine, I, me, mine, I, me, mine, I, me, mine, I, jnana, only happiness is there. It is not my happiness, it is not your happiness. It is only happiness. And, Ardha Mata Tulsana, suppose you are happy, I am happy too. Happiness is happiness. Therefore, there is nothing like a my happiness. అసలు ఈ మై అనే మాట అన్నమయ్యల నుంచి ప్రాణమయం దగ్గరికి వచ్చేప్పటికే ఇంకా ఆ తర్వాత ఇంకా మై లేదు అసలు అంచేతనే అవిభక్తం అవిభక్తం విభక్త అనవస్థేషు అవస్థితం అని కఠోపనిషత్తులో వస్తుందే శ్రీకృష్ణుడి గీతలో కూడా అంటాడు ఇది అవిభక్తమైన ఆనందం అంచేతనే దీనికి శంకర్లో విశేషణ వేశారు పరమానంద సుప్రీం హ్యాపీనెస్ సుప్రీం వైట్ ఈజ్ సుప్రీం బికాస్ ఇట్ డజంట్ రిక్వైర్ అన్ అవుట్ సైడ్ కాంటాక్ట్ ఇట్ ఈస్ నాట్ ఇన్సిడెంటల్ ఇట్ ఈజ్ నాట్ టెంపరీ ఇట్ ఈస్ నాట్ బ్రాట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇట్ ఈస్ నాట్ డివైటెడ్ సో మనీ హే హేతువులు చెప్పారు ఈ కారణం చేతన దానికి పరమా అనే విశేషం చేశారు అటువంటి పరమానందం దానికి బ్రహ్మానందం అనిపారు దానిని తెలుసుకున్నవాడు విద్వాన్ ఆనందాన్ని లేక సుఖాన్ని తెలుసుకుంటారు సుఖమంటే తెలుసుకోవడమే సుఖం ఉపలబ్ధిలేవ జ్ఞానమేవ సుఖం జ్ఞానం కంటే భిన్నంగా సుఖమే ఉండదు ఇప్పుడు సెంటర్ రాశారనుకోండి నా ముక్కు పరిశం పట్టింది అనుకోండి నాకు సెంటు సుఖం కలిగిందా లేదా కలగలేదు ఎందుకని ముక్కుంది సెంటు ఉంది ఎందుకు కలగలేదు జ్ఞానం కలగలేదు సెంటు జ్ఞానం కలగలేదు సెంటు జ్ఞానం కలగాలి అప్పుడే సుఖాన్ని కలిగిస్తుంది లేకపోతే ఏజ్ఞేమీ సుఖం ఉండదు కాబట్టి సుఖము జ్ఞాన రూపము ఉపలబ్ధి ఉపలబ్ధి అంటే జ్ఞానం ఉపలబ్ధి రూపము అంచేతనే విద్వాన్ అనే మాట వేయాల్సి వచ్చింది అటువంటి ఆనందాన్ని తెలుసుకున్నాడు తెలుసుకోవడం అంటే అనుభవించడమే ఎలా తెలుసుకున్నాడు యథోక్తైన విధిన అటువంటి జ్ఞాని సో ఆనందం బ్రహ్మణో విద్వాన్ నీభేతి కుతశ్చనేతి వాడు దేని నుండైనా భయపడ్డాడు కుతశ్చన ఫ్రమ్ ఎనీ సోర్స్ భయపడ్డాడు భయం వచ్చినప్పుడు పంచమ విభక్తి పుస్త సో దట్ ఈ వ్యాకరణం అది భేత్రార్థానం భయ హేతుహోనే విభక్తి పుస్త దాని సో దేని వలనైనా భయపడ్డాడు అంచేతనే తెలుగులో మాట్లాడు దేనికైనా భయపడ్డాంటారు కానీ సంస్కృత రూపంలో దేనికైనా భయపడ్డా దేని వలనైనా భయపడ్డాను మీరు ఎప్పుడైనా నన్ను పరిశీలించండి నేను దేని వల్లనైనా భయపడ్డానే అంటాను ఎందుకంటే ఆ వలన పంచమ విభక్తి పడాలి దానికి అక్కడ పంచమీ లేకుండా భయ శబ్దాన్ని వాడే పనే లేదు కుతశ్చన దేనివల్ల అయినా సరే భయపడ్ నీభేతి కుతశ్చన ఎందుకని భయపడ్డండి అంటే చూడండి భయానికి హేతు ఒకటి ఉండాలి నిమిత్తం ఉండాలి ఎదురుకుండా దేయం కనపడితే ఆ దేయానికి బట్టి భయపడతాడు లేకపోతే ఇలా కూర్చుని ఉండగా ఏదైనా శబ్దమైందనుకోండి భయపడతాడు ఎందుకని అదేదో నెత్తి మీద పడబోతోందా అని ఏదో ఒక నిమిత్తం ఉండాలి పడక్కర్లేదు పడబోతోందా అనిపిస్తే చాలు అటువంటి నిమిత్తం ఉంటే భయపడతాడు వీడు జ్ఞానికి నిమిత్తం ఉండదు నిమిత్తాభావా భయ నిమిత్తము లేదు గనక భయ హేతువు లేదు కనుక భయపడదు జ్ఞానికి భయం అన్నది లేదు దాన్నే వ్యాఖ్యానం చేస్తున్నా నిమిత్తాభావాత సంగ్రహం దానికి వివరణ నహి తస్మాద్విదుష అన్యద్వస్త్వంతరమస్తి భిన్నం ఎేతి చూడండి వీడికంటే అన్యత్ వస్తంతరం అస్తి వీడికంటే భిన్నమైనది మరి ఒక వస్తువు తనతో స్వతంత్రమైన సత్తగలది ఉంటే దెర్ ఇస్ ఎ క్లాష్ There is a clash between existences, limited existences. There is a clash between me. I am there, I am an existence. It, has, it is existence. Now, I have a clash between the existence and the existence. If you have a good one, you will attack the other. Finally, you will attack the other one. Then you will do a good one. అదేదైనా ఏదో ఎల్లో ఫేవర్ ఏదో పట్టుకొచ్చింది అనుకోండి వీడియో ఎగ్జిల్ ఏదో మొత్త క్లాష్ బిట్వీన్ ఎగ్జిస్టెన్సెస్ దాస్ ది అన్లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్ ఇప్పుడు ఒక వేవ్కి మరో వేవ్తో క్లాష్ ఉంటుంది ఈ వేవ్స్ అన్నింటికి అధిష్టానంగా ఉండే సముద్రంలో ఏ సంఘర్షణ ఏ క్లాష్లో ఉండవు అదేవిధంగా ఒక లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్కి మరో లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్తో క్లాష్ నెక్లెస్కి కంకణంతో పోటీ బట్ బంగారానికి బంగారంతో పోటీ ఉండదు సో ఈ క్లాష్ అనేది అజ్ఞాన కల్పితమైన భేదం నుంచి వస్తుంది ఇక్కడ జ్ఞాని విషయంలో అన్యద్వస్త్వంతరం నాస్తి ఇప్పుడు నాకంటే భిన్నంగా ఏది లేదు సర్వము సర్వజ్ఞదయం ఆత్మ ఎందుకని నాకంటే భిన్నంగా అసలు ఎందుకు వచ్చిందంటే దేహాభిమానం నుంచి వచ్చింది దేహం నేనవితే నాకంటే సర్వము భిన్నంగా ఉంటుంది నేను దేహం కాదు ఐఎమ్ ది కాన్షియస్నెస్ ఇన్ ఉచ్ ది బాడీ షైన్స్ దర్ ది ఎంటైర్ యూనివర్స్ ఇంక్లూడింగ్ దిస్ బాడీ ఈజ్ అవుట్ ఆఫ్ మీ ఆర్ ది ఎంటైర్ యూనివర్స్ ఇంక్లూడింగ్ దిస్ బాడీ ఈజ్ విత్ ఇన్ మీ డి కాన్షియస్నెస్ దేర్ ఫోర్ దేర్ ఇస్ నో క్వశ్చన్ బాడీ మీకు అసలు ఇంత ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు దేహాభిమానం లేకపోతే భయం ఉండదు దేహాభిమానాన్ని బట్టే వస్తుంది భయం మీకు స్టాక్ మార్కెట్ భయం ఉందనుకోండి సపోజ్ స్టాకులు పడిపోతున్నాయి మన ధనం ఏమైపోతుందని భయం ఉందనుకోండి ఆ భయానికి మూలం దేహాభిమానమే ఎందుకంటే ధనం ఉండకపోతే దేహానికి ఇప్పుడున్న సుఖం భవిష్యత్తులో రాదు వీటికి ఇప్పుడున్న సుఖం జారిపోతుంది భయం ఇంతకుముందు భవిష్యత్తులో మనం భూతకాలంలో సుఖాన్ని అనుభవించి ఉంటాం దుఃఖాన్ని అనుభవించి ఉంటాం భవిష్యత్తులో ఈ సుఖం రాదేమో భయం దేహాన్ని బట్టి వస్తుంది భయం ఇంతకుముందు వచ్చిన పెయిన్ ఉందే అది మళ్ళీ వచ్చి పడుతుందేమో భయం ఇఫోర్ దేహాభిమానం వల్ల భయమే వస్తుంది కానీ ఎప్పుడైతే దేహాతీతమైనటువంటి ఆత్మస్వరూపంలో నిష్టను కలిగి ఉంటాడో వాడికి వస్తంతరము మరొకటి లేదు కనుక భిన్నము లేదు ద్వితీయాద్వై భయం భవతి రెండోదింటే భయం ఇంట్లో మీరు పది మంది ఉంటారండి భయపడతారా భయపడరు ఎక్కడికో సత్రంలోకి వెళ్ళి మీ ఒక రూమ్ ఇస్తారు డార్మిటరీ అని దాంట్లో మీరు కాకుండా ఇంకో తొమ్మి పండుగ ఉంటారు మీరు భయపడతారు ఎందుకంటే మీరు నిద్రపోయినప్పుడు మీ సామాన్ ఎవడైనా పట్టుకుపోతారు భయపడతారు ఏదో భయం పడతారు మనం కొత్త మొహాలను భయపడతారు మనవాళ్ళు అని ఉంటే భయపడరు కాబట్టి ఆత్మభావనలో ఇంక్లూడ్ అయిపోతే భయం ఉండదు భయం ఉండదు సర్వము ఆత్మే దేని గురించి భయపడాలి పరమేశ్వరుడు కూడా ఆత్మస్వరూపునిగానే ప్రకాశిస్తూ ఉంటాడు ఇంకా దేని గురించి భయపడాల్సినటువంటి ప్రసక్తే లేదు ద్వితీయ వస్తువు లేదు కనుక అంటే చాలా మౌలికంగా చెప్తున్నారు భయానికి మూలం దాకా వెళ్ళిపోయి దర్మోస్ట్ రియాలిటీ దాకా వెళ్ళిపోయి అక్కడ ద్వితీయ వస్తువు లేదు కనుక అసలే భయ హేతువు లేదు దాన్నే వివరిస్తారు అవిద్య యదా ఉదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి ఇతిహి ఉక్తం ఇంతకుముందు చెప్పారు కదా వీడు ఊత అరం అంతరం కురితే అల్పమపి భేదం కురితే అతి స్వ లవలేశమైన భేదాన్నైనా వీడు మనస్సులో కలిగి ఉండాలి అజ్ఞానం చేతనే వస్తుంది ఆ భేదం జ్ఞానంలో భేదం లేదు ఆ జ్ఞానకృతమైనటువంటి లవలేశమైన భేదం కూడా అథ భయం భవతి వాడికి భయ హేతువైపోతుంది అని మనం చెప్పాం ఆత్మజ్ఞాన విషయంలో అది లేదు కాబట్టి భయము లేదు विदुषस्तु अकार्य तैमीयचंद्रवन न बिभेति कुत ने युज्य सो इध्ञा की भेदा चस्तू उ వద్దో గొప్ప వుద్ది చేసినా భయమే గొప్ప చేసినా భయమే తక్కువ భేదం చేస్తే తక్కువ భయం ఎక్కువ భేదం చేస్తే ఎక్కువ భయం భయం మాత్రం తప్పదు విదుషస్తు తూ ఆన్ ది అదర్ హ్యాండ్ విదుష జ్ఞాని విషయంలో జ్ఞాని విషయంలో అజ్ఞానము నశిస్తుంది నాశాత్ దేని యొక్క నాశము అవిద్యా కార్యస్య నాశాత్ అజ్ఞానము దానివల్ల పుట్టేటువంటి భ్రాంతి మొదలైనవి దేహాభిమానము మొదలైనవి అజ్ఞానం నుంచి భ్రాంతులు దేహాభిమానం పుడుతుంది భేద భావన కలుగుతుంది దాని నుంచి భయం నిర్మాణం అవుతుంది అవన్నీ కూడా పోయాయి కాబట్టి ఎలా పోయాయో తెలుసిన వీడికి గ్లుకో గ్లకోమా అనే కంట్రాక్ కంటి దోషం ఉన్నప్పుడు త్రైమిరికా సో గ్లొకోమా లేదా కేటరాక్ట్ కేటరాక్ట్ దోషం ఉన్నప్పుడు రెండు చంద్రులు కనపడతారు ఇంత చంద్రుడు ఎంత ఉన్నట్టు కనపడతాడు రెండే చంద్రులు కనపడతారు పూర్ణ చంద్రుడి దగ్గర కాదు పూర్ణ చంద్రుడి దగ్గర ఇంత కనపడతాడు ఇంత చంద్రుడు ఎంత రేఖ చంద్ర రేఖ ఉంటుందే చంద్ర వంక అది రెండులా కనపడుతుంది రెండు చంద్రులు ఉన్నాయనుకుంటాడు కానీ ఆ కేటరాక్ట్ని సెటరైట్ చేసేస్తే ఒకే చంద్రుడు కనపడతాడు అలాగే ఈ దేహంతో అజ్ఞాన అజ్ఞానం చేతను ఈ దేహంతో తాదాత్మ్యాన్ని చెందితే భేదం భాషిస్తూ ఉంటుంది నేను ప్రాణస్వరూపుడను ఆనందస్వరూపుడను దాంట్లో భేదమే భాషించదు సో అజ్ఞానం ఏం చేస్తుందంటే ఈ కంటికి కేటరాక్ట్ దోషాన్ని సర్జరీ తీసి పారేసినట్టుగా అజ్ఞానమును జ్ఞానం తొలగించి పారేస్తే భేద